దట్ ఎక్స్టెంట్ ఈ ధనవంతుడికి ఆ లక్షణం నిర్మాణం అవుతుంది దాంతోటి వాడు దేవాలయానికి వెళ్తాడు దేవాలయంలో అదే లక్షణం మీకు కనబడు దేవాలయానికి వెళ్తూనే ఇటువంటి చూస్తాడు చూసి సరే నేను ఇస్తాను ఈ కళ్యాణ మండపం మీరు కట్టించేయండి అని డబ్బు ఇచ్చేస్తారు తన పేరో తన వంశం పేరో తన గోత్రం పేరో తప్పనిసరిగా పకడ్బందీగా అక్కడ ఉండాలని మాత్రం చూసుకుంటాడు సో ఆ విధంగా అంటే ఏటనమాట ఈశ్వరుని ఎదుట తన యొక్క తన యోగ్యతను ధనం ద్వారా నిరూపించే ప్రయత్నం చేస్తుంది ఏమైనా కూడా తప్పు కట్టించడం తప్పు అని తన యోగ్యతను ఈశ్వరుడు ఎదుర ధనం ద్వారా నిరూపించే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ రెండు రకాల జనరాసిటీలు ఉన్నాయి జనరాసిటీ అట్ ది లెవెల్ ఆఫ్ హ్యాండ్ చేతి దగ్గర జనరాసిటీ హృదయంలో జనరాసిటీ చేతి దగ్గర జనరాశికి ఏమిటి చెప్పు హృదయంలో జనరాశికి ఏమిటో తెలిసిన నిర్మ మహా నాది ఏది కాదు అనే సరెండర్ అది త్యాగం హృదయ త్యాగం మీకు ఎక్కడా కనపడదు హస్త త్యాగమే మీకు కనపడు అర్థమైందని తేడా ధనవంతుడు దేవుడి యొక్క దేవుణ్ణి ఖుష్ చేయటం ప్లీజ్ చేయడానికి ధనాన్ని వినియోగించే ప్రయత్నం చేస్తాడు అదే ధోరణితో వేదాంతంలోకి వస్తాయి అంచేతనే మీరు వేదా మీరు వేదాంతాన్ని కనుక ఒక్కటిసారి పరిశీలించినట్లయితే నేను అనుభవంతో చెప్తున్నాను విఆర్ ఆల్ పార్ట్స్ అండ్ పార్సన్ ఆఫ్ దట్టసారా ఆ రకంగా చెప్తున్నా దాన్ని ఒక ఐవరీ టవర్లో కూర్చొని చెప్పట్లేదు వీఆర్ ఇన్ టు ఇట్ వి ఆర్ ఆల్ ఇన్ ఇట్ వేదాంతం ఆధునిక కాలంలో ఎలా ఉంటుందంటే చెప్పివాడు వినివోడు కూడా ధనంలో తేలి ఆడుతూ అలా ఉంటుంది బ్రహ్మసూత్ర అధ్యాస భాష్యం పాఠంలో ఉంటున్నారు ఎవరు చెప్పి వాళ్ళేవాళ్ళు లక్షాధికారితో సమానమైన జీవితాన్ని అను గురించి కూడా చెప్తూ ఉంటారు విని వాళ్ళెవరు లక్షాధికారులు వింటూ ఉంటారు ఈ వేదాంతాన్ని చూస్తే అప్పుడప్పుడు ఆశ్చర్యం ఇస్తుంది కౌపీనవంతఃలు అని చెప్పిన వాళ్ళు ఆ మహాపురుషులు వాళ్ళెక్కడ మనం ఎక్కడ అని అనిపిస్తుంది మన చుట్టూ భోగాలు ఉంటాయి అన్ని భోగాలు నేను ఊహిస్తూ ఉంటాం లోవర్ మిడిల్ క్లాస్ కాదు మిడిల్ క్లాస్ కాదు అప్పర్ మిడిల్ క్లాస్లోనో లేకపోతే హయ్యర్ దాన్ దట్ రిచ్ క్లాస్లోనో ఉంటారు అందరూ కూడా చెప్పి వాళ్ళు అలాగే ఉంటారు వినీ వాళ్ళు అలాగే ఉంటారు అండ్ దెన్ భోగాలన్నిటి నేను ఊహిస్తూ ఉంటాను ఏ కష్టం రావడానికి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళాలంటే కారు ఉండాలి ఆ కారు ఎయిర్ కండిషనర్ ఉండి తీరాలి భోజనం వెండి పల్లే ఖరీదైన భోజనమే చేయాలి ఇంత పిసరా అనారోగ్యం చేస్తే ఖరీదైన డాక్టర్ల ద్వారా ఖరీదైన వైద్యశాలలో ఖరీదైన మందు తోటి వైద్యం జరగాలి అంతా ఖరీదు వస్త్రాలన్నీ ఖరీదైన వస్త్రాలు ఏం వస్త్రాలు అంటే సామాన్య వస్త్రాలు మీరు కట్టి వస్త్రాలు వీటికి ఎంత తక్కువ ఖరీదు ఆ రకమైన ఖరీదైన జీవితాన్ని జీవిస్తూ సో ధనంతో వేదాంతాన్ని ఆత్మజ్ఞానాన్ని ధనంతో మనం కొనేయగలమా అనే ఒక భ్రమలో మనుషులు జీవిస్తూ ఉంటాం దిస్ ఇస్ ది ఫ్యాక్ట్ అంచేత ఈ రకంగా వెదర్ ఇట్ ఈస్ కర్మ ఆర్ కర్మ సన్యాస బోత్ ఆర్ ద ఎందుకంటే మోటివ్స్ ఆర్ నాట్ క్లీన్ మోటివ్స్ క్లీన్గా ఉన్నట్లయితే అంటే డబ్బు అవతల పారేసుకోవాలని నేను తర్వాత ఇంకోటి అసలు ఒక లెవెల్ దాటి ధనాన్ని పోగేసి ప్రయత్నం కూడా చేయకూడదు చాలా సమస్య ఎనీవే సో కాబట్టి ఇక్కడ నిష్కామత్వం అన్నది క్లించింగ్ ఫ్యాక్టర్ నాట్ కర్మ నాట్ కర్మ సన్యాస మోటివ్ బిహైండ్ ఇట్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మోటివ్ నిష్కామంగా ఉన్నప్పుడు కర్మైనా పర్వాలేదు కర్మ సన్యాసమైనా పర్వాలేదు విచ్ఎవర్ ఇస్ ఎవరికి ఏది షూటబుల్ అయితే అది కాబట్టి ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి అని శ్రీకృష్ణుడు తన నిర్ణయాన్ని ఆయన అర్జునుడికి చెప్తున్నాడు సన్యాస ఇది సన్యాస కర్మణాం పరిత్యాగ అదికి సన్యాసం కర్మయోగ్చ కర్మయోగాన్ని వాస్తవం పదే పదే చెప్పరు ఇంతకు ముందు చెప్పిందే భాష్యకారులు చెప్పరు మనం చెప్తూ ఉంటాం అది వేరే కర్మయోగం అంటే నిష్కామ కర్మానుష్ఠానం అని కర్మయోగం అంటారు చూడండి కర్మయోగము అంటే కర్మని చేసి కర్మ చేసి కర్మ ఏదో పిచ్చి పిచ్చి కర్మని కర్మయోగంలో రాకపోవడదు ధర్మబద్ధమైన కర్మకే కర్మయోగం వికర్మని తీసుకొచ్చి కర్మయోగానికి ముడిపెట్టకూడదు వికర్మ అంటే నిషిద్ధ కర్మ ధర్మబద్ధమైన కర్మ కామ్యకర్మ కానిది అది నిష్కామంగా మనం ఆచరిస్తాము అది కర్మయోగం తేషామనుష్ఠానం తావి భావీ నిశ్రేయసకరూ కాబట్టి కర్మయోగము ఈ వీటిని అనుష్ఠించుత తేషాం అనుష్ఠానం అంటే కర్మణాం అనుష్ఠానం అని అర్థం కర్మణాం సన్యాస అని ఉంది కదా తేషాం అంటే మళ్ళీ కర్మణ అనుష్ఠానం అదే కర్మయోగము అనబడుతుంది సో కర్మయోగ పద్ధతిలో కర్మలను అనుష్ఠించుత ఈ రెండూ కూడా తౌ ఉభౌ అపి తా ఉభావతి ఆవాదేశం వస్తూ ఉంటుంది అవుతుర ఆ రెండు కూడా నిశ్రేయసకరములే నిశ్రేయసము అంటే మోక్షము అని అర్థం మోక్షం కుర్వాతే రెండు కూడా మోక్షాన్ని చేస్తాయి కుర్వాతే అంటే ఏమిటో అనుకున్నారు కురుతే కుర్వాతే కుర్వతే నేను చదివాను కూడా ఆత్మనేపది లట్ ద్వివచనం రెండు మోక్షాన్ని కలిగిస్తాయి ఎలా కలిగిస్తాయి మోక్షము జ్ఞానమునండి రెండవ జ్ఞానమే మోక్షం మోక్షమే జ్ఞానం మోక్షము అంటే కంఠగత జామీకరణ న్యాయం మోక్షం కంఠమునందున్న నెక్లెస్ న్యాయం ఇది విన్నారా న్యాయం విన్నారు కదా కంఠగత జామీకరణ న్యాయం కంఠంలో నెక్లెస్ పెట్టుకుందా వజ్రాల నెక్లెస్ కానీ అంతా వెతికేసుకుంటూ ఉన్నాడు బాత్రూంలో పెట్టానా బెడ్రూమ్ లో పెట్టానా కిచెన్ లో పెట్టానా హాల్లో పెట్టానా ఇల్లు ఉంటాయి అంతా వెతికేసుకుంటాం వెతికేసుకుంటుంటే అప్పుడు మంత్రి గారు చెప్పారు అమ్మ మీరు వెతకడం మానే వెతకడం మానే ఏంటంటే ఆవిడ కోప్పడింది ఏమయా నీ సొమ్మేం పోయింది వజ్రాల నెక్స్ పోయిందని నేను నన్ను వె నేను వెతుక్కుంటుంటే వెతకడం మానే ఎలా తిరుగుతుంది అని అంటుంది ఆవిడ కర్మ కర్మ కామ్యకర్మ ప్రత్యాగం చేయాలంటే మన వాళ్ళే అంటారు అలాగనమాట ఎదగడం మానేస్తే ఎలా తిరుగుతుంది అని ఆవిడ ప్రొటెస్ట్ చేస్తుంది అమ్మా నా మాట రమ్మండి మీరు మీ హారానికి పూచీ నాది మీరు వెతకడం మానేయండి ఎందుకంటే వెతకడం మానేస్తే కానీ దొరకదు అది కంఠగత చామీకరము చామీకరము అంటే బంగారు హారము అని అర్థం కానీ వెతుకుతుంటే ఎలా దొరుకుతుంది ఎక్కడ వెతుకుతారు పెట్టిలో వెతుకుతారు పెట్టి వెతుకుతారు పెట్టి కింద వెతుకుతారు అలా వెతుకుతున్నంతసేపు దొరకకుండానే ఉంటుంది అది వెతకడం మానేయండి ఆయన మీద శ్రద్ధతోటి ఆవిడ మానేస్తుంది మానేసిన తర్వాత అమ్మ మీరు చేతిని తీయండి పైకి అది ఆ మెడ మీద అలా వేసుకోండి మెడలో హారం లేదని చెప్తుంటే మెడ మీద చే వేయట అని అంటుంది మళ్ళీ కోప్పపడుతున్నాడు అమ్మ మీరు కోపడొద్దు నా మాట వినండి నేను మీకు హారానికి నాది పూచి మీరు చేతీసి మెడ మీద ఎలా వేసుకోండి ఇలా వేసుకుంటే ఆత్మన్యే వాత్మానం పశ్యేది మీ స్వరూపాన్ని మీ హృదయంలోనే వీళ్ళు దర్శించాలి అలాగంటారు మేము మోక్షం కోసం హంషికేష్ వెళ్తామన్న ప్లాన్లో ఉంటే మీరేమో ఇలా కాబట్టి మరే ఉత్తర కాశీ ఒరటి ఒరటి కైలాసం దాకా వెళ్ళిపోతాం వెళ్ళి వెళ్ళి కైలాసం దాకా వెళ్ళిపోతాం ఎందుకంటే రోడ్డు అంత దాకే ఉంది కనుక మేరు పర్వతం అని ఒకటి ఉంది అంత ఆర్కిక్ ఆర్క్టిక్ లో ఉంది మేరు పర్వతం ఆర్క్టిక్ అంటే సిక్స్ మంత్స్ చీకటి సిక్స్ మంత్స్ వెళ్తురు ఆర్క్టిక్ లో ఏవో పర్వతాలు ఉన్నాయి గ్రీన్ల్యాండ్ లోనో ఎక్కడో ఉంటాయి ఆర్క్టిక్ సర్కిల్లో అదంతా పర్వత శ్రేణులు అక్కడ ఒక పర్వతానికి మేరు పర్వతము అని పేరు పెట్టేస్తే అక్కడ దాకా టూర్ ఆపరేటర్స్ కనుక టూర్ తీసుకెళ్ళగలిగితే మన నెక్స్ట్ యాత్ర మేరు పర్వతానికే ఇంకీ లోపల కాదు ఎందుకంటే కైలాసం అయిపోయింది ఇప్పుడు కాబట్టి అలాగా అలా వెతికేస్తూ ఉన్నంతకాలం దొరకదు వెతికేది వెతికేసి ఇంకా చాలీ వెతకడం అని వెతకడం మానేసి లోపల వెతుక్కోమన్నారు సోన్వేష్టవ్య అంత లోపల వెతుక్కోమన్నారు లోపల ఎలా వెతుక్కోవాలి కళ్ళు మూసుకుని వెతుక్కో కళ్ళు మూసుకుని తన హృదయంలో ఆత్మరూపంగా వెతుకుంటే దొరుకుతుంది దీన్ని కంఠగత చామీకరణ న్యాయము అని అంటారు ఎనీవే కాబట్టి రెండూ కూడా కర్మయోగం చేసిన కర్మ సన్యాసం చేసినా నిష్కామంగా ఆచరించిన సందర్భంలో వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానమునకే మోక్షము అంటారు ఎందుకంటే జ్ఞానానికి మోక్షం ఏమిటి మీకు జ్ఞానం గురించి అజ్ఞానం గురించి రెండు వాక్యాలు చెప్తాం అవి మీరు గుర్తులో పెట్టుకోవాలి హిందీలో చెప్పేవారు తెలుగులో చెప్తున్నారు రిటికేషన్లో ఒక ఆయన చెప్పేవారు అది రెండు లాస్ అనమాట వేదాంతిక లాస్ ముందు హిందీలో చెప్తా ఎందుకంటే ఆ చెప్పిన హిందీ వాక్యం అజ్ఞాన్ సే జో భాస్తా హై ఓ అసల్మే నహి హోతా హై ఎవరికి తెలిసిందే అజ్ఞానం వల్ల ఏది కనబడుతుందో అది యథార్థంగా ఉండదు ఉదాహరణ ఏమిటి రజ్జు సర్పం కావండి రజ్జు యొక్క అజ్ఞానం వల్ల కనపడే సర్పం ఉండదు అది ఉడికే కనపడ్డవే ఉండదు ఓకే జ్ఞాన్సే జో మిల్తాహ్ ఓ పహలైసేహి మిలాహువా హోతాహ్ అసలు కదండి జ్ఞానం వల్ల మీకు ఏది దొరుకుతుందో అది అంతకుముందే మీకు దొరికియే ఉంటుంది కంఠగత చామీకరణ జ్ఞానం వల్ల కొత్తగా ఏది దొరకదు కొత్తగా దొరకాలంటే కర్మ వల్లే దొరుకుతుంది దొరికింది తెలుసుకుని దొరికిందే దొరకాలంటే జ్ఞానం వల్ల దొరకాలి ఉన్నది దొరకాలా లేనిది దొరకాలా ఉన్నది దొరకడం ఎందుకండి లేనిదే దొరకాలి అయితే కర్మ చేసుకో అయితే మేము దొరకాలనుకుంటుంది ఉన్నదా ఏమి ఉంది అయితే ఉన్నదే దొరకాలి అయితే తెలుసుకో జ్ఞానాన్ మోక్ష కాబట్టి జ్ఞానం ప్రధానం జ్ఞానం కావాలంటే కర్మను చేయాలా మానేయాలంటే కర్మను చేసినా జ్ఞానం కాదు కర్మను మానేసినా జ్ఞానం రాదు అది పాయింట్ కాదు నిష్కామం నుంచి జ్ఞానం కలుగుతుంది కాబట్టి కర్మలు చేస్తావో చేయి మానేస్తావో చూసుకోండి ఈ సందర్భం చూసుకో కర్మలు చేసినా నిష్కామంగా చేయి మానేసినా నిష్కామంగా చేయి నిష్కామంగా మానే సకామంగా ఆ కర్మ అది అది ఉపయోగించదు ఇప్పుడో సన్యాసం తీసుకున్నాం అనుకోండి కొంతమంది సన్యాసం ఎలా తీసుకుంటారంటే ముందే పీఠాధిపత్యాన్ని ఫిక్స్ చేసుకుంటారు అలాగే ఉంటుంది ముందే ఫిక్స్ అయిపోతుంది ఒక ఆయన నాతో అన్నారు నేను ఇంకా సన్యాసం తీసుకోవడమే ఆలస్యం అండి అక్కడ పొజిషన్స్ రెడీగా ఉంది అని ఇది ఎలాగంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మీకు పరీక్ష పాస్ అవగానే ఉద్యోగం వచ్చేస్తుంది పరీక్ష పాస్ అవ్వడానికి ముందే సెటిల్ అయిపోతుంది పరీక్షలు మార్చిలో ఉంటాయి జనవరిలో ఇంటర్వ్యూ అయిపోతుంది అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేస్తారు సబ్జెక్ట్ టు పాసింగ్ ది ఎగ్జామ్ you can come and join యూ కెన్ కమ్ అండ్ జాయిన్ అర్స్ ఆఫ్టర్ పాసింగ్ ది ఎగ్జామ్ ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్ గిరాం అలాంటి సన్యాసాలు ఉంటాయి పీఠం ఖాళీగా ఉంది ఆ పీఠం మీద మిమ్మల్ని కూర్చోబెట్టేస్తాం మీరు హృషికేశ్ వెళ్ళి సన్యాసం తీసుకు దక్కారండి ఓకే మరి నేను బయలుదేరి హృషికేశ్ వెళ్ళే ముందు ఏమన్నా మరి నేను బయలుదేరుస్తారా ఇది ఖాయ వేయాలంటారా అంటే ఖాయం ముమ్మాటికి ఖాయవేలా అవును ఖాయం ఖాయం ఖాయం ముమ్మాటికి ఖాయం అంటారు దాన్ని ఓకే అప్పుడు గుండె మీద చేవేసుకుని వెళ్ళి ఇప్పుడు పత్రోద్యోగంలో చేరే ముందు పాతోద్యోగానికి రిజైన్ చేయాలి పాతోద్యోగాన్ని రిజైన్ చేసే ఉద్యోగం ఇచ్చేస్తాను రిజైన్ చేయమంటే ఇచ్చేస్తారా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వమని అది చూసుకుని అది పక్కా ఉంటేనే రిజైన్ చేస్తారు అలాంటి కర్మ సన్యాసం వల్ల జ్ఞానం ఎందుకు పుడుతుంది పత్రం కర్మ సన్యాసం అంటే ఎలా ఉండాలంటే సన్యాసం పుచ్చుకున్న తర్వాత వీడు అలాగా ఏమీ తాడు బొంగరం లేనివాడుగా ఉండాలి అలా తాడు లేదు బొంగరము లేదు అలా ఉండాలి ఆ తర్వాత ఏవో ప్రారంభానుసారంగా ఎవడో భిక్ష పెడతాడో ఏవో వచ్చి వస్తాయో లేని లేని అలా ఉండాలి కానీ ముందే నిర్ణయం చేసుకుని కర్మ సన్యాసం చేస్తే అది కూడా సకామంగా చేసినట్టే అవుతుంది దానివల్ల కూడా మోక్షం కాదు కాబట్టి ఇట్ ఈస్ ది నిష్కామత్వం అంటే కామనయే బంధము నిష్కామనయే మోక్షము కామదహనం యొక్క రహస్యం అదే మూడో కన్ను తెరవడం అంటే అదే శివోహం అంటే అదే మూడో కన్ను అంటే శివనేత్రం అది దానికి శివనేత్రం అని జ్ఞాననేత్రం అని పేరు ఆ మూడో కన్ను మీరు తెరవాలి తెరవడవా అన్నమా మీ అధీనంలో ఉంటుంది మీరు నిష్కామంగా ఉంటే తెలుసుకుంటుందండి మీరు సకామంగా ఉన్నంత కాలం మూతబడి అది మూడు శివనేత్రం అనివే జ్ఞానోత్పత్తి హేతుత్వేన నిశ్రేయసకరవు చూడండి జ్ఞానాన్ మోక్ష జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది మంచిదండి జ్ఞానం ఎలా కలుగుతుంది కర్మయోగం వల్ల కలుగుతుంది కర్మ సన్యాసం వల్ల కూడా కలుగుతుంది కాబట్టి ఇన్ దక్ కర్మ సన్యాసము రెండు కూడా నిశ్రేయసకరములే ఎందుకంటే రెండు కూడా జ్ఞానమును కలిగించుటకు హేతువులు గనుక తింటే రెండు గొప్పగా అంటే కుదరదు ఏదో ఒకటి చెప్పాలి సాధారణంగా కొంతమంది అలా చెప్తారు రెండూ గొప్ప వేయాలన్నట్టుగా చెప్తూ ఉంటారు కర్ర పెరగదు పాము సావదు అని సామెత తెలుగు సామెత అలా చెప్తూ ఉంటారు ఏమంటే ఈ ఈ ఫ్లైట్లో వెళ్ళమంటారా ఇప్పుడు అమెరికా వెళ్ళేప్పుడు వస్తుంది మీ మాంసం ఈ ఈ ఎయిర్ లైన్లో వెళ్ళమంటారా ఆ ఎయిర్ లైన్లో వెళ్ళమంటారా అంటే ఇదైనా బాగానే ఉంటుందండి ఇది బాగుంటుందనుకోండి అయినా అది కూడా బాగుంటుందండి అంటే ఇప్పుడు కూడా ఏం చేయాలండి ఏదో ఒకటి విధరిధంగా చెప్పాలి కానీ ఇదేలా పర్లేదు అదేలా పర్లేదు అంటూ ఉంటే అది అడిగేవాడికి చాలా కష్టంగా ఉంటుంది వాడు అడిగాడంటే నువ్వు రెండు కన్సిడర్ చేయి ఇరవై కన్సిడర్ చేయి రెండేమి ఇరవై కన్సిడర్ చేయి ఫైనల్గా ఒకటి తేల్చి నాకు చెప్పబోయా నీ మాట మీద నిలబడి నాకు ఏదో ఒకటి చెప్పి నన్ను ఉద్ధరించు అని అడిగినప్పుడు అలాగా ఇటు కాకుండా అటు కాకుండా ద్వంద్వంగా చెప్పకూడదు ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి శ్రీకృష్ణుడు మొదటిది చెప్పేసి ఊరుకున్నాడు అనుకోండి మొదటి హాఫ్ ఎద్రవాడిని ద్వంద్వంలో పెట్టినట్టు ద్వంద్వంలో పెట్టడం అంటే ఏంటో తెలిసినా దాన్ని ద్వైధీభావం అంటారు సంస్కృతంలో ఇంగ్లీష్లో డైలమా అని అంటారు డైలమాలో పెట్టినట్టు ఆయన సో మొదటి వాక్యం విని చూడండి సో ఏమంటాడు సన్యాస కర్మయోగశ్చని శ్రేయసకరాముభవ ఎంత డైలమాలో పాడేశాడు సన్యాసము కర్మయోగమో రెండు కూడా మోక్షాన్ని ఇస్తాయి ఇప్పుడు ఏం చేయాలి అలాగే ధైలమాలో పెట్టకూడదు ఖచ్చితంగా చెప్పాలి సో తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే బస్ తి అంటే తథాపి అయినప్పటికీ కూడా తయోస్తు నిశ్రేయస హేత్వో కర్మసన్యాసాత్ కేవలాత్ కర్మయోగో విశిష్యతే ఆ కేవలాత్ అనే మాట ఈ మొత్తం సెక్షన్ కంతకీ చాలా ఖరీదైన మాట ఆ కేవలాత్ లేకపోతే ఇదంతా కూడా సందర్భంగా తయారవుతుంది సో జ్ఞానేన కర్మ సన్యాసం తోటి కంపేర్ చేయట్లేదు కేవల కర్మ సన్యాసం అజ్ఞానిగా ఉండి కర్మసన్యాసం కంటే కేవలము అంటే అజ్ఞానిగా జ్ఞానరహితమైన కర్మసన్యాసం ఉప్పు లేని కూర ఉంటాయి ఇప్పుడు పెట్టిన కూర కోపు పెట్టని స్టీడు వెజిటబుల్సు ఉంటాయి ఉండవా ఉంటాయి ఈ కర్మసన్యాసము జ్ఞానం లేని కర్మ సన్యాసం కోపు పెట్టని కూర వంటిది అది కాబట్టి కేవలాత్ జ్ఞానం లేదు కర్మసన్యాసం చేయమంటావా జ్ఞానం లేదు కర్మయోగం చేయమంటావా అని అడిగినవాడు అర్జునుడు శ్రీకృష్ణుడేవని చెప్పేటంటే రెండు రూపమేనాయా రెండు జ్ఞానం కొరకు ఉద్దేశించినవే కదా మరి జ్ఞానం లేనివాడి కొరకే కదా ఉంటాయి జ్ఞాని కొరకేందుకు జ్ఞానం లేనివాడికే సాధనాలు రెండు మంచివే కానీ నీకు నేను చెప్తున్నా కర్మయోగమే శ్రేష్టమే ఈ పరిస్థితికి కర్మయోగం శ్రేష్టం మూడో శ్లోకం జ్ఞేయ స నిత్య సన్యాసీ యో నద్వేష్ిన కాక్ష నిర్ద్వందవ్వో హి మహాబాహో సుఖం బంధాముచ్య ఈ శ్లోకాన్ని సువర్ణాక్షరాలతో వ్రాసి మనం పెట్టుకోవాలి ఎదుర్కొండ దేవాలయాలకి గోపురాలు వికటించటం అది అలాంటి పెట్టండి దా అన్నిటికంటే శ్రేష్టమైనది ఈ శ్లోకాన్ని అలా రాసి అలా రోజు స్మరిస్తే చాలు దేవ అంత గొప్ప శ్లోకం సో చూడవ సన్యాసం కావాలంటున్నావు కదా నీకు నిత్య సన్యాసం కావాలా కాదా చిత్త సన్యాసం కావాలా సన్యాసం రెండు రకాలు కాదా చిత్క సన్యాసము నిత్య సన్యాసము కాదా చిత్క అంటే కదాచిత్ అంటే ఏంటంటే అప్పుడప్పుడు కాదా చిత్క అంటే అప్పుడప్పుడు సన్యాసం ఎప్పుడో ఓసారి సన్యాసం నిత్య సన్యాసం అంటే నిత్యము సన్యాసం సన్యాసం గొప్పదా కదా గొప్పది కాదాచిత్క సన్యాసం గొప్పదా నిత్య సన్యాసం గొప్పదా నిత్య సన్యాసం గొప్పది ఇప్పుడు ఈ నగుందండి ఇది మీరు పెట్టుకుంటే ఆరు మాసాలు ఎంతో చక్కగా మెలమల మెరుస్తూ ఉంటుంది తర్వాత కగ్గిపోతుంది ఆ రంగు ఆ శోభ పోతుంది కదాచిత్ ఆరు మాసాల వరకు ఖాయంగా ప్రకాశిస్తుంది ఆ తర్వాత ఇంకా గ్యారంటీ లేదు ఈ నగందే జీవించి కాలం చక్కగా మెలమెలా పచ్చగా ప్రకాశిస్తుంది మీరు ఏది కొనుక్కుంటారండి సందర్భాన్ని బట్టి ఇది కొనుక్కోవచ్చు అది కొనుక్కోవచ్చు కానీ ప్రిఫరెన్స్ దేనికి బంగారపున కిస్తారు రోల్డ్ గోల్డు గోల్డ్ అలా వింటే తేడా రోల్డ్ గోల్డ్ చూడండి అది ఎలా ఉందో సో ఆ విధంగా కథాచిత్ సన్యాసమా నిత్య సన్యాసమా చాలా గొప్ప విషయం దీంట్లో కాదా చి సన్యాసం తేలిక కాదాచిత్క సన్యాసానికి కొంచెం పళ్ళ బిగు కొంచెం హార్డ్ డెసిషన్ తీసుకోవటం కథాచిత్క సన్యాసం ఎలాంటిదంటే గంగలో స్నానం చేయడం గంగలో అంచేతనే సన్యాసం చేసినప్పుడు గంగలో స్నానం చేసే తీసుకుంటారు గంగలో స్నానం చేయటం అన్నది చాలా కఠినమైన విషయం చెట్టు మీద నిలబడి నిలబడి నిలబడి ఆఖరికి ఇంకా ఇంక ఏమైతే అయిపోయి ప్రాణం పోయినా సరే అని వెళ్ళిపోయి మూడు మునకలేసి వెళ్ళి గట్టు మీద పడిపోవడం అది కాదాచిత్క సన్యాసం నిత్య సన్యాసం అంటే జీవించుకున్నంతకాలం సన్యాసిగా జీవించడం ఎక్కడున్నాడన్నది ముఖ్యంగా కాబట్టి గీత కాదాచిత్ సన్యాసం కంటే నిత్య సన్యాసానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది గీత గీత యొక్క లక్షణం ఉంది అందుకే గీతలో అర్జునుడికి నీ ద్యుతి నువ్వు చేసుకోమని చెప్తాడ సో దానికి అవతారికి చూడండి కస్మాదిత్యాహ ఎందువల్ల కర్మయోగము కర్మ సన్యాసం కంటే ఎందువల్ల గొప్పది అంటే ఇప్పుడు చెప్తున్నారు చూడు నిత్య కర్మయోగము అంటే అది నిత్య సన్యాసం ఏమిటి నిత్య సన్యాసము అక్కడ యోనద్వేష్టి నకాంక్ష ఇది చాలా గొప్ప ఫిలాసఫీ ఎవడు ఎవడైతే న్వేష్టి ఒకదానిని ద్వేషించడు నా కాంక్ష మరి ఒకదానిని కాంక్షించడు సపోజ్ ఏమంటే రేపు ఎండ కాయాలనుకుంటున్నారా వర్షం పడాలనుకుంటున్నారా అని అడిగారు అనుకోండి అంటే ఆలోచించి రేపు మిగతా సంవత్సరం అంతా వర్షం కురిసినా పర్లేదు కానీ రేపు మాత్రం వర్షం కురవకూడదు రేపు ఎండ కాసి తీరాలి ఎందువల్ల ఎందువల్లంటే రేపు ఇండియా శ్రీలంక మ్యాచ్ ఉంది రేపు రేపంటే రేపు కాకపోవచ్చు నేను రోజే ఊహ రేపు ఉందా ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ ఉంది రేపు సో సో మొత్తానికి అలా అన్నాడంటే ఏమిటి అర్థం అనమాట దానికి కాంక్షటి ద్వేష్టి రెండు ఉంటాయి కాక్ష రేపు మ్యాచ్ అయిపోవాలి ఎండ కాయకూడదు ద్వేష్టి ఎండ కాస్తే మటుకు చీచి అని ద్వేషిస్తాడు ఆ ఈవెంట్ని తట్టుకోలేడు ఆ ఈవెంట్ని వ్యతిరేకిస్తాడు సో ఈ విధంగా మనం జీవితంలో మనం ఏం చేస్తామంటే ఘటనలని ఆపోజిట్స్ కింద విడదీసుకుని కొన్ని ఘటనలని ప్రేమిస్తాం కాంక్షతీ కొన్ని ఘటనలని ద్వేషిస్తాం కావండి ఇప్పుడు మనం అలాగా అలాగ లిస్ట్ కింద పెట్టేసుకుంటాం ఈవెన్ రెలిజియస్ కూడా ఈవెన్ రెలిజియస్ దాంట్లో కూడా ఈ ఈ ఘటనలు మంచివి శుభకరము ఈ ఘటనలు అమంగళము అశుభము అని పెట్టుకుంటారు శ్రీకృష్ణుడి దగ్గరికి రండి గీతలోకి రండి అని చెప్పి మన గీతలోకి రారు మీరు గమనించరో లేదా గీత ధోలికి రారు గీత అది మింగుడు పడదది అది కంఠంలో పచ్చి గలక్కాయి పడిందంటారు సామెత అలాగుంటుంది ఎందుకంటే శుభ శుభఫలై రేవం మోక్ష్య సేకర్మ బంధనైహంట నువ్వు ఇలాగా ఈ మార్గాన్ని అనుసరించబోయి నీకు శుభం నుంచి విముక్తి కలిగిపోతుంది అశుభం నుంచి విముక్తి కలిగిపోతుందంటే వద్దు వద్దు అడుగుతాడు నుంచి వాడికి ఎందుకంటే వాడికి శుభం నుంచి విముక్తి కలగకూడదు శుభం కావాలి అశుభం నుంచే విముక్తి కలగాలి శుభం నుంచి కూడా విముక్తి కలిగిపోతే అది ఎలా కుదురుతుంది నీకు శని యొక్క చూపు ఉండదు గురువు యొక్క చూపు ఉండదంటే వాడింకేమిటి నాకు శని యొక్క చూపు ఉండకూడదు గురువు యొక్క చూపు ఉండాలి కాంక్షతీ ద్వేష్టి కాంక్షతీ ద్వేష్టి ప్రతీదే విడతీసేయటం గ్రహాలు తొమ్మిది వాటిని రెండు గ్రూపుల కింద చేసేయటం కాంక్షతీ గ్రూపు ద్వేష్టి గ్రూపు ఈ గ్రహాలు కాంక్షతీ ఈ గ్రహాలు ద్వేష్టి ఇంకా యోగము యోగము ఈ యోగం వేరు ఎవో యోగాలుంటాయి ఈ యోగాలు ద్వేష్టి ఈ యోగాలు కాంక్షతీ ఇంకా ఘటనలు ఘటనలు ఈ ఈ ఘటనలు ద్వేష్టి ఈ ఘటనలు కాంక్షతీ మనుష్యులు ఆయా మనుష్యులు ద్వేష్టి ఆయా మనుష్యులు కాంక్షతీ భర్త కాంక్షత అత్తగారు ద్వేష్టి అలాగా లేకపోతే ఇంకెక్కడికి అక్కడికి ఫిక్స్డ్ అనమాట అది ఫిక్స్డ్ ఇవన్నీ ఆర్చిటైప్స్ ఇంకా వాటికి మార్పు ఉండదు అలా ఫిక్స్ చేసేసుకోవటం ద్వేష్టి కాంక్షత ఇది చాలా చాలా తప్పు ఎందుకంటే మనం ఎలా చూస్తున్నామంటే జీవితంలో ఘటనల్ని ఐసోలేటెడ్గా చూస్తున్నాం మొత్తం జీవితంతో ఇంటగ్రేట్ చేసి చూడడం మనకి చేతనట్లేదు ఇది గొప్ప సైకాలజీ నష్టం మీరు యువత పే అటెన్షన్ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ నేను అడుగుతూ ఉంటా ఒక మనిషి జీవితంలో మ్యారేజ్ అవ్వడం శుభమా డైవర్స్ అవ్వడం శుభమా మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి వీళ్ళు ఉన్నాం నన్ను అడిగితే ఆయన ఉన్నాం అని చెప్తాను నేను ఒకప్పుడు అనుకునేవాడిని మ్యారేజ్ శుభం అండి అలా అనుకోవడం మానేశాను ఎందుకంటే ఏమో నాకు తెలియదు మ్యారేజ్ శుభమో డైవర్స్ శుభమో నాకు తెలియదు అవి ఉన్నాం సంతానం కలిగితే శుభమా సంతానం కలక్కకపోతే శుభమా మ్యారేజ్ అయిన వాళ్ళమాట ఏమో అవి ఉన్నాం మీరొప్పానం సో మనం ఏం చేస్తున్నామంటే జీవితాన్ని ఇంటిగ్రేట్ చేసుకుని చూడడం మనకి తెలియదు మెట్రిక్ ఎస్ఎస్ఎల్సీ పాస్ అవ్వడం శుభమా ఫెయిల్ అవడం శుభమా మా ఊళ్ళో నేను మా మిత్రులు ఎస్ఎల్సీ పరీక్షకు వెళ్ళాం ఎస్ఎల్సీ నా పరీక్ష నేను పాస్ అయ్యాను ఆయన ఫెయిల్ అయ్యాడు నేను ఎస్ఎల్సీ పాస్ అయ్యి పడ్డ పాటలు అనుభవించిన దుఃఖాలు ఇవన్నీ అన్నీ కావు ఎస్ఎల్సీ ఫెయిల్ అయినప్పుడు చిరునవ్వుతోటే ఉన్నాడు పరీక్షల ముందు చిరునవ్వే ఇప్పుడు కూడా చిరునవ్వుతోటే ఉన్నాడు అప్పుడు అనివాడు ఏమో ఎస్ఎల్సీ పాస్ నేను అక్కడ అతను విలేజ్లో హ్యాపీగా ఉన్నాడు నేను ఇంజనీరింగ్ ఏదో ఏదో సైన్స్ ఏదో చదువుతున్నాడు అవు సైన్స్ చదువుతున్నట్టున్నావే అన్నాడు అవును చదువుకో అన్నాడు నీ ప్రారంభం అలా ఉంది చదువుకో ఉద్యోగం చేస్తున్నట్టున్నావే అవును అది చేసుకో సన్యాసం పుచ్చుకున్నట్టు ఉన్నావు అంటే అవన్నీ కూడా దారికి వచ్చేసి ఇంకా సన్యాసంలో పడ్డామంటే అర్థమేంటి అతలం దాహ స్పష్టమే కదా అతను నిర్వికారంగా అలాగే ఉన్నాడు అతనికి నాకు పోలిక చూసుకుంటే మే ఇద్దరం కలిసి చదువుకున్నాం అతను ఎస్ఎల్సీ ఫెయిల్ అయ్యాడు నేను ఎస్ఎల్సీ పాస్ అయ్యాను మా ఇద్దరి సమా కంపారిజన్ ఘటనలవి ఏది శుభము అంటే కౌన్ బోల్సకేదా కాబట్టి ఎస్ఎల్సీ పాస్ అయిన రోజు నేనేమనుకున్నానంటే ఇది శుభమని అది అశుభమని అనుకున్నాను అప్పుడు అవివేకం చేత అలా అనుకున్నాను ఇప్పుడు కొంత వివేకం వచ్చి ఇప్పుడు నేను తెలుసుకున్నాను శుభం కాదు ఫెయిల్ అవ్వడము శుభం కాదు రాసవడము అశుభం కాదు ఫెయిల్ అవ్వడము అశుభం కాదు ఎప్పుడు కూడా సృష్టిలో ఘటనలు ఉంటాయి ఈవెంట్స్ ఉంటాయి ఆ ఈవెంట్స్ శుభము కావు అశుభము కావు జస్ట్ ఈవెంట్స్ అంటాయి సూర్యుడు ఉదయిస్తే శుభమా అస్తమిస్తే శుభమా ఏమన్నమాట అది ఉదయము ఉంటుంది అస్తమయము ఉంటుంది అంతే శుభమో అశుభమోనే ఉండవు ఉదయము ఉంటుంది అస్తమయం దీన్ని ఎలాగ చెప్తారంటే ఈవెంట్స్ని జీవితంలో ఉండే ఈవెంట్స్ని మనము శుభము అశుభము అని లిస్టుల వేసుకుంటాం అవి లిస్టుల్లో ఉండవు ఆ సృష్టిలో ఉండవు మన మనస్సులో ఉంటాయి మన మనస్సుకి ఇష్ట ఉంటుంది మన మనస్సు ఎలా ఉంటుందంటే ద్వంద్వాలతో ఉంటుంది మన మనస్సు ఎలా ఉంటుందంటే ఇలాగ గీత గీసి ఉంటుంది మన మనస్సులో పోన్లండి సో ఇలాగ ఓ గీత గీసి ఇలాగ అడ్డంగా ఓ గీత గీసి ఇది శుభము ఇది అశుభము అని అది నిద్రపోతున్నాడు కళ్ళు తెరిచాడు కళ్ళు తెరవగానే గీత గీసి శుభము అశుభము అది పెరిచారు మనిషి కనపడిన వెంటనే అశుభంలో పారస్తుంది వాడు అశుభం కాదు వీడి మనస్సు అలా ఉంటుంది అలాగ పారస్తుంది పిల్లి కనపడిందనుకోండి అశుభంలో పారస్తుంది ఆవు కనపడిందనుకోండి శుభంలో పారస్తాయి ఆవు కాకపోతే ఆవంటే మంచిదే అసలు చెప్తున్నా వీడు అలాగా కాబట్టి ఈ శుభమో అశుభమో ఎక్కడున్నాయి వీడి మెంటల్ స్ట్రక్చర్లో ఉన్నాయా బయట ఉన్నాయా బయటే వెళ్ళలేవు బయట శుభాశుభములు లేవు అంచేతనే దీన్ని ఏమన్నారంటే కాన్సెప్షువల్ బిట్స్ అన్నారు జీవితము బిట్స్ అండ్ పీసెస్ కింద విడదీసుకుంటాం మనం తప్పు ఆ బిట్స్ అండ్ ఎందుకంటే జీవితం హోల్ అది ఒక సమగ్రము ఒక పూర్ణం దాన్ని మొక్కల మొక్కల మొక్కల కింద విడదీసుకోవటం అది మనం చేసిన మిస్టేక్ అది అది అలా మొక్కల కింద విడదీయొద్దు ఇట్స్ అండ్ హోల్ బాల్యము వల్లనే యవ్వనం వచ్చింది యవ్వనం వల్లనే మధ్య వయస్సు వచ్చింది మధ్య వయస్సు వల్లనే ఉద్ధాప్యం వచ్చింది బర్త్ వల్లనే డెత్ వచ్చింది ఇట్ ఈస్ ఎట్స్ ఎ హోల్ ఇట్ ఈస్ కాన్సెప్చువల్ హోల్ కాబట్టి ఈ కాన్సెప్చువల్ హోల్ ఆర్గానిక్ హోల్ దాన్ని కాన్సెప్చువల్ బిట్స్ అండ్ పీసెస్ కింద మనం విడదీస్తాం విడదీసి ఈ బిట్ ఇది నేను ద్వేషిస్తున్నాను ఈ బిట్ నేను కోరుతున్నాను అని ఈ విధంగా ద్వంద్వాలలో చిక్కుకుని మనం బతుకుతూ ఉంటాము ఎవడైతే ద్వేషించడో దేనినైనా ద్వేషించకపోవటం దేనినైనా కాంక్షించకపోవటం నా కాంక్షతీ నవేష్ దేనిని ద్వేషించద్దు దేనిని కాంక్షించద్దు వాడు నిత్య సన్యాసి కానీ జనాలు నిత్య సన్యాసం ఎదగడం చాలా కఠినమైన విషయం అంచేతనే నిత్య సన్యాసానికి విషం ప్రయత్నించటం చేతగాక ఈ ఆశ్రమ రూప సన్యాసాల కంటే ఎగబడుతూ ఉంటాయి అంటే ఆశ్రమ రూప సన్యాసం తీసుకున్న అలాంటి వారిని నా అభిప్రాయం కాదు బట్ ఆ ప్రవృత్తి లోకంలో ఉన్నమాట వాస్తవం నిత్య సన్యాసిగా బతకడం ఆరంభించిన తర్వాత ఆశ్రమ రూప సన్యాసం పుచ్చుకున్నా పుచ్చుకోకపోయినా పర్వాలేదు ఏదరువే ఇట్ ఈజ్ ఓకే ఏదర్వే ఆ ప్రారంభాన్ని బట్టి వాళ్ళ యొక్క మెంటల్ యాటిట్యూడ్స్ బట్టి కొంతమంది వాళ్ళు కొంపలో ఉండలేరు వాళ్ళ కాదలో చక్రాలు ఉంటాయి వాళ్ళు రోడ్డు మీద పడి జగత్తులో తిరగాల్సిన వాళ్ళే కానీ కొంపలో ఉండలేరు వాళ్ళ వాళ్ళ ఆ ఇన్నర్ క్యారెక్టర్ అలాంటివి ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే అతి కష్టం మీద అలా బలవంతం బ్రాహ్మణార్థంలాగా అలా పంపలో వేలాడి వేళాడి అది ఫస్ట్ ఆపర్చునిటీ పంప వదిలిపెట్టి రోడ్డు మీద పడిపోతారు అది వాళ్ళ ప్రారంభాన్ని బట్టి తప్పిస్తే అదేదో ఆశ్రమ స్వీకారం అన్నది అది ప్రధానమని కాదు పాయింట్ ఇది ప్రధానం జ్ఞేయస్వ నిత్య సన్యాసి యోనద్వేష్టినకాంక్ష ఇంకా దాని గురించి ఇంకేం చెప్పమంటారు నిర్ద్వంద్వ నిర్ద్వంద్వ ద్వంద్వాల నుంచి బయటపడిపోమన్నారు ద్వంద్వాల వద్దు ఒక ఘటన జరిగింది ఘటన జరిగింది అది మంచా చెడ వద్దు ఆ మాట వద్దు డోంట్ థాక్ లైక్ దాట్ రో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ పవర్కి వచ్చింది ఇది చెడు అన్నారు నాతో నేనున్నాను ఐ డోంట్ నో అని చెప్పాను ఐ డోంట్ నో నేను మొన్న చెప్పాను మీకు ఈ కథ ఏదైతే ఒక ఆయన ఉన్నాడు ఆయనకి లాటరీ వచ్చింది ఒక మిలియన్ డాలర్ల లాటరీ వచ్చింది ఎవరిన్నాడు మీరు ఎంత లక్కీయో మీకు మిలియన్ డాలర్ల లాటరీ వచ్చిందంటే ఆయన ఉన్నాడు మేబీ అన్నాడు మేబీ అన్నాడు విన్నవాళ్ళందరూ ఆశ్చర్యపోయారు మిలియన్ డాలర్ వస్తే మేబీ అయిపోయి చూడండి ఆ తర్వాత కారు కొన్నాడు కొత్త కారు అది యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో పడ్డాడు వాళ్ళు అన్నారు మీరు చాలా అల్లక్కీ అండి లాటరీ వచ్చిన కొద్ది రోజులకే యాక్సిడెంట్ అయింది కారు కొన్న కొద్ది రోజులకే యాక్సిడెంట్ అయింది కారు కొంతకాలం వాడుకున్న తర్వాత యాక్సిడెంట్ అయితే అదో రకంగా ఉంటుంది కారు కొన్న కొద్ది రోజులకే యాక్సిడెంట్ అయింది మీరు చాలా అల్లక్కీ అన్నారు అంటే మేబీ అన్నాడు దానికి ఒప్పుకోలేదు లక్కీకి ఒప్పుకోలేదు అల్లక్కీకి ఒప్పుకోలేదు అక్కడ భూకంపం వచ్చి ఇల్లు కూలిపోయింది మీరు చాలా లక్కీ అండి హాస్పిటలే మిగిలింది మీ ఇల్లే కూలిపోయింది మీకు హాస్పిటల్లో లేకుండా ఇంట్లో ఉంటే మీరు చచ్చిపోయేవారు అని అన్నారు మేబీ అన్నాడు He doesn't want to commit this way, that way. Don't commit. Vimano alisyaingha velhindhanu kondai. Vimano cancela indhanu kondai. Bad luck hadu kondai. Vimano itke adhi accident hai te dhani missayinu vodu good luck hadu kondai. Commit hai. Yedi bad luck, yedi good luck, who can tell? Pallitur lo jeevan sadam good luck, or city lo jeevan sadam good luck? Who can tell? కాబట్టి యూ కెనాట్ డివైడ్ లైక్ దాట్ అంచేస్తున్నాను మనం ఏం చేయాలో చూసినామే డివైడ్ చేయడం మానేసేయాలి మనస్సుతో డివైడ్ చేయడం మానేసేయాలి అది అదొక అభ్యాసం అభ్యాసాన్ని చేయాలి పశువులను చూస్తామనుకోండి ఈ పశువు శుభము ఈ పశువు అశుభము డివైడ్ చేయండి అన్ని శుభం అసలు డివిజనే వద్దు అన్నీ శుభం మాట కూడా అనవసరం ఏ డివిషను వద్దు శుభం లేదు అశుభం లేదు అంతా పరబ్రహ్మస్వరూపమే ఇంక మళ్ళీ శుభమే ఉంది అశుభమే ఉంది మనుష్యులు శుభమో అశుభమో డోంట్ సే దాట్ డోంట్ డివైడ్ లైక్ దాట్ ఘటనలు జీవితంలో వచ్చిన ఘటనలు వాటిని కూడా డివైడ్ చేయొద్దు నిర్ద్వంద్వ మీకు ఫిలాసఫర్స్లో ద్వంద్వాలని వద్దు ద్వంద్వరహితంగా ద్వంద్వాలకు అతీతంగా ఉండండి అని చెప్పిన ద మోస్ట్ ఏన్షియంట్ ఫిలాసఫర్ ఎవరో తెలుసునండి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ఫిలాసఫర్ మన సమాజంలో ఈ పురాణాల వల్ల కలిగినంత హానింత అంత పురాణ సాహిత్యం చేసినంత హాని ఎంత హాని అంటే చేసిన ఉపకారం పెసరంత హాని కొండంత ఫిలాసఫర్ అయిన శ్రీకృష్ణుడిని పురాణ సాహిత్యం ఒక షేడీ క్యారెక్టర్ కింద నిలబెట్టింది దాంతో శ్రీకృష్ణుడు అంటే జోక్స్ వేసుకోవటానికి తర్వాత దెప్పి పొడుచుకోవటానికి కవితలు శ్రీకృష్ణుడి మీద కవితలు శేషభద్యం శేషపద్యాలు ఎప్పుడైనా అన్నారా మీరు శ్రీకృష్ణుడి మీద దుర్యోధనుడి కవిత శీషవం సో కుర్రాడుగా ఉండి స్కూల్కి వెళ్ళడం మాని ఆవుల కాసిన అది అవ్వడు ఒక ఒక పాద పెళ్లి చేసుకుని కాపరం చేయడం మా అని గోపికల వెంట పడ్డదెవ్వడు అని రెండో పాదం సీసం నేను నాకు సీసంలో చెప్పడం కాదు కాదు వాళ్ళు చెప్పింది నేను అర్థం చెప్పిన అంటే వీడు పద్యాలు ఈ పద్యాలతో నాటకం పద్యనాటకం అని పేరు దానికి వాహ్ వాహ్వా వాహవా వన్స్ మోర్ అని వీళ్ళందరూ మళ్ళీ పాట ఈ విధంగా ఆ శ్రీకృష్ణుడి క్యారెక్టర్ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసి పెట్టారు ఒక మహాత్మం బోధానంద సరస్వతి అని ఉండేవారు గొప్ప మహాత్ముడు ఆయన అనేవారు శ్రీకృష్ణుడు మాకు తెలుసున్న కృష్ణుడు గీతాకృష్ణుడే కానీ మరో కృష్ణుడు కాదు గోపికాకృష్ణుడు రాధాకృష్ణుడు మాకు తెలియదు మాకు అక్కర్లేదు నిర్మోహమాటంగా చెప్పేవాడు బాప ఆయన వివేకానంద స్వామి కూడా అంత చెప్పాడు గోపికాకృష్ణుడు రాధాకృష్ణుడు గురించి నువ్వు చెంత చేయకాయా అదే గీతాకృష్ణుడు నువ్వు అధ్యయనం చేయని చెప్పేవాడు ఆయన ఎందుకంటే ద మోస్ట్ ఏన్షెంట్ ఫిలాసఫర్ ఈ లిటరేచర్లో ఇంక అంతకంటే మోర్ ఏన్షియెంట్ ఏది లేదు అంటే సాహిత్యంలో వేదాలు అలాగే పెట్టండి మోస్ట్ ఏన్షియంట్ ఫిలాసఫర్ నిర్ద్వంద్వ ఎన్ని చోట్ల చెప్పాడండి నిర్ద్వందవో హిమహాబాహు సుఖంబంధాత్మ ఇచ్చేదని చెప్పాడు సాంఖ్యయోగంలో నిర్ద్వందవో నిత్య సత్వస్థ అని చెప్పాడు సాంఖ్యయోగంలో వెరీ బిగినింగ్లో చెప్పాడు ద్వంద్వాలకు అతీతంగా పొమ్మన్నాడు ఆపోజిట్స్కి అతీతంగా పొమ్మన్నాడు ఆ తర్వాత జర్మన్ ఫిలాసఫర్స్లో ఈష్ ఆయన ద్వంద్వాలకు అతీతంగా ఆయన చెప్పాడు ఈ విధంగా గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ ఇంకా చాలామంది ఉన్నారు నాకు గుర్తున్నది రెండు పేర్లు మూడు పేర్లు చెప్పాను మోడర్న్ ఫిలాసఫర్స్ కూడా ఉన్నారు హార్ట్ టోల్ మొదలైన ఫిలాసఫర్స్ వాళ్ళందరూ కూడా ద్వంద్వాలకు అతీతంగా చెప్తూ ఉంటారు ద్వంద్వాల వెంట పడండి దీన్ని ద్వేషించి దాన్ని కామించి అలాంటి పని చేయద్దు ఇది కావాలి అది అక్కర్లేదు అలాంటి పని వద్దు ఏదొస్తే దాన్ని స్వీకరించు లెట్ థింగ్స్ కమ్ యాజ్ టెక్ థింగ్స్ గో యాజ్ టెక్ గో బి న్యూట్రల్ వీక్నెస్ నిత్య సన్యాసి ఇది ఈ వాక్యాన్ని ఈ శ్లోకాన్ని ఎంత సేపైనా దాన్ని రపాడించి దాన్ని పలు కోణాల నుంచి పరిశీలించి దాన్ని ఆకలింపు చేసుకుని జీవితంలో ఒక శాతమైనా మనం దాన్ని అభ్యాసం చేయగలిగితే కృతార్థం అయిపోతుంది అంత గొప్ప శ్లోకం నిర్ద్వందన్న ఒక అమ్మగారు నాకు దృష్టాంతం చెప్పారు చాలా సంతోషించి ఆ దృష్టాంతాన్ని నేను ఇంకో రకంగా చెప్పేవాడిని ఒక కొండ ఉంది కొండ కింద వేడిగా అంటే కింద వెచ్చగా ఉంటుంది పైన చరిగా ఉంటుంది అలా మేమున్న కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఆ కొండ మీదకి వెళ్తుంటే చలి ఆ కొండ మీద ఎంత చలి అంటే తట్టుకోలేనంత చలి ఒక్క రాత్రి అతి కష్టం మీద కలిపేసి మొన్నటి పొద్దున్నే కొండ దిగొచ్చేస్తుంటే సగం దిగేప్పటికే చలిపోయింది అలాగా అలల్లలా వస్తుంటే చలి తగ్గిపోతుంది సో ఇప్పుడు ఒక గ్రూప్ కొండ మీదకి వెళ్తూ ఇంకో గ్రూప్ కొండ దిగొస్తుంది సగంలో కలిశారు వీళ్ళు సగంలో కలిసినప్పుడు ఈ వెళ్ళి వాళ్ళు ఎవరుకుంటారు అబ్బా ఎంత చలివేస్తుందో అని అనుకుంటారు ఇవి వచ్చేవాళ్ళు ఎవరుకుంటారు అబ్బా ఎంత వెచ్చగా ఉందో వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు ఆ సంఖ్య ఒకే పాయింట్ దిగా ఇప్పుడు అక్కడ చలివేస్తున్నట్టగా ఉళ్ళట్ట ఇది కాదు అది దాన్ని వాళ్ళేమో చలి అని వర్ణించారు వెళ్ళి వాళ్ళు వెచ్చగా ఉందని వర్ణించారు ఈ వెళ్ళేవాళ్ళు హారిగుళ్ళని వర్ణించారు వచ్చేవాళ్ళు అబ్బా ఎంత బాగుందో వెచ్చగా అని వాళ్ళు వర్ణించారు ఇప్పుడు అది బాగున్నట్ట బాగులేనట్టేడా ఏమిటది ఇట్ ఈజ్ మెయిడ్ ఇంకో దృష్టాంతం మూడు బేకర్స్ ఇంతకు నేను చెప్పిన దృష్టాంతమే మూడు బేకర్స్ మధ్యలో ఒక హాట్ వాటర్ ఒక కోల్డ్ వాటర్ ఐస్ ముక్కలు వేసి మధ్యలో రూమ్ టెంపరేచర్ వాటర్ రెండు వేలు తీసుకుని ఈ వేలు వేడి నీళ్ళలోనూ ఈ వేలు చన్నీళ్లలోనూ ఐస్లోనూ పెడతారు ఇదేమో చేయి మండిపోతూ ఉంటుంది వేడికి ఇదేమో గడ్డగట్టేసి నమ్ముగా అయిపోతా నొప్పిగా ఇది రెండు కూడా పెయిన్ఫుల్గానే ఉంటాయి వేరువేరుగా ఉన్నా పెయిన్ఫుల్గా ఉంటాయి ఈ రెండు వేళ్ళు ఒక్కసారి ఆ పెయిన్ కొంతసేపు అనుభవించాలి అనుభవించి గమ్ముని లేవ తీసి రెండు ఒక్కసారి మధ్యలో ఉన్నటువంటి నీళ్ళలో పెట్టాలి రూమ్ టెంపరేచర్ దాంట్లో ఈ వేడిగా ఉన్న నీళ్ళ వేలికి చల్లగా అనుభవాలకు వస్తుంది ఈ వేలకి వెచ్చగా అనుభవానికి వస్తుంది వాటి కాబట్టి ఇప్పుడు మధ్యలో ఉన్న నీళ్లు ఈ వేలు అడిగారనుకోండి ఓ వేలా వేళ ఏమిటదేంటి అంటే అది చల్లగా ఉన్నాయని చెప్పింది ఈ వేలు అడిగారనుకోండి ఓ వేలా వేళ ఎలా ఉన్నాయి వెచ్చగా ఉన్నాయని ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాబట్టి నిర్ద్వంద్వ ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళిపోవడం నిర్ద్వందవో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే ఎందుకంటే మీరు సన్యాసం తీసుకోక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు ఉన్న చోట ఉండి కడుపులో చల్ల కదలకుండగా సుఖం అంటే అర్థం అది సుఖం క్రియా విశేషం ఎడ్వర్బ్ సుఖం సుఖే సుఖాన్ని క్రియా విశేషణం సుఖం యథాతథా ప్రముచ్యతే సుఖంగా తెలుగులో ప్రముచ్యతే బంధాత్ సంసార బంధం నుంచి మీరు విడుదలైపోతారు ఇంట్లో కూర్చొని సంసార బంధం నుంచి గెట్టెక్కేసే ఉపాయం ఇంతకంటే గొప్పది ఇంకొకటి ఉన్నది ఈ భాష్యాన్ని రేపు ఓం పూర్ణ నమద పూర్ణమిదం పూర్ణ పూర్ణం పూర్ణశమా పూర్ణమేవా